ీగరుభ్యో నమ హరి ఓ గణానావామహే ఉపమశ్రవస్తమం జేష్టరాజమ్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రవన్నోదసాదనం శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యవ్యమా స్మార్యపర్య వందే గురుంపరా ప్రశాంతత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సయమి యుసీత మత్పర ధ్యాన అనే సాధన మార్గానికి లక్ష్యము ఈశ్వర దర్శనము లేదా ఆత్మసాక్షాత్కారము మత్పర సాధారణంగా లోకల్లో యోగాన్ని అనుష్ఠించేవారు సంసారం కోసం ఎవరినా యోగాన్ని అనుష్ఠించినట్లయితే అది పద్ధతి కాదు సంసారం కోసం యోగాన్ని చేయటం అంటే ఏదో బీపీ తగ్గాలని లేకపోతే ఏవో మరో బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం లేకపోతే యోగ సిద్ధులు ఉన్నాయి అదో పెద్ద గడబిడ పెద్ద టాపిక్ ఎద్రివాడి మనసులో ఏముందో తెలుసుకోవాలి తర్వాత ఇక్కడ కూర్చుని నేను ఏదో సంకల్పిస్తే అక్కడ ఎవరికో ఏదో అయిపోవాలి లేదేవో ప్రకృతి నియమాలకు విరుద్ధమైన విషయాలు సో ఇలాంటి లోకంలో వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు జనులు ఇటువంటి వాటికి చాలా తేలికగా ఆకర్షితులవుతూ ఉంటారు దానికి తగ్గట్టుగానే సాధన దానికి తగ్గట్టుగానే యోగ సాధన చేసేవాళ్ళు కూడా అటువంటి మానసిక బలహీనతకు లోనవుతారు అదొక బలహీనత తప్ప మరొకటి కాదు కాబట్టి యోగాన్ని అభ్యసించటం ద్వారా శరీర ఆరోగ్యం తనంత తానుగా సిద్ధిస్తుంది బీపీ తగ్గుతుంది అవి ఆనుషంగిక ప్రయోజనము అంటే వాటంతటే సిద్ధిస్తాయి అంతేగాని వాటి కోసం మనం యోగం చేయకూడదు యోగాన్ని దేనికోసం చేయాలి మత్ పరహ మత్ పరహ నేను మీకు ఈ విషయం ఆ క్లాసులో కొద్దిగా వివరించాను మళ్ళీ ఇంకొకసారి గుర్తు సో అస్మశబ్దము అంటే నేను అనే పదం భగవద్గీత యొక్క ఉపదేశంలో ఎక్కడొచ్చినా దానికి రెండు అర్థాలు అన్నవాడు ఈశ్వరుడు కనుక శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు కనుక నేను అంటే అర్థం ఏంటి భగవానుడు అని అర్థం ఈశ్వరుడు అర్థం అది ఒక అర్థం తర్వాత శాస్త్రదృష్ట్యాతో ఉపదేశో వామదేవవత్ అనే బ్రహ్మసూత్రం ఒకటి ఆ న్యాయాన్ని అనుసరించి ఎవళ్ళు ఉపదేశించిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఇంద్రుడు ప్రతర్ధనుడనే మహారాజుకు ఉపదేశించిన దత్తాత్రే మహర్షి యదు మహారాజుకు ఉపదేశించినా ఎవళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉపదేశించినా అస్వశ్శబ్దానికి అర్థము అహం అనే పదానికి అర్థం ఏమిటంటే అప్రత్యగా అంతరతమైన ఆత్మస్వరూపము అని అర్థం దాన్ని కాబట్టి మత్పర అంటే ఆత్మసాక్షాత్కారము అదే లక్ష్యముగా ఈ సాధనను చేయవలను ఇప్పుడు భాష ఎలా ఉంటుందంటే భక్తి మార్గంలో ఉన్నప్పుడు భాష ఒక రకంగా ఉంటుంది జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికి భాష ఇంకో రకంగా ఉంటుంది భాషలోనే మార్పు ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడే భక్తి గౌణ భక్తి కాదు ద్వైత పూర్వకమైన భక్తి కాదు ఇది భక్తిష్ట పరాకాష్ఠ శైవ జ్ఞానమి జ్ఞానస్య పరాకాష్ఠ శైవ భక్తిని తీరియతే అని అంటారు మహాత్ములు సో జ్ఞానము యొక్క పరాకాష్ఠయే భక్తి భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానము కాబట్టి అదే తత్వాన్ని భక్తి భాషలో చెప్పచ్చు జ్ఞానం భాషలో చెప్పచ్చు భక్తి భాషలో చెప్తే ఏమంటారు ఈశ్వర దర్శనము అంటారు జ్ఞానం భాషలో ఏమని చెప్తారు ఆత్మసాక్షాత్కారము అని అంటారు ఈశ్వర శబ్దాన్ని ఉపయోగించినప్పుడు భక్తి అనాల్సి ఉంటుంది ఆత్మశబ్దాన్ని ఉపయోగిస్తే జ్ఞానం అనాలి ఆత్మభక్తి అనకూడదు ఆత్మ జ్ఞానం అనాలి ఈశ్వర జ్ఞానం అనకూడదు ఈశ్వర భక్తి అనాలి అది సందర్భంగా ఉంటుంది కాబట్టి మత్పర అనే పదానికి ఈశ్వర దర్శనమే లక్ష్యముగా గలవాడు లేదా ఆత్మసాక్షాత్కారమే లక్ష్యముగా గలవాడు లేకపోయినా అలా చెప్పిన అర్థం ఒకటే సో అటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని ఈ సాధన చేయాల్సి ధ్యాన యోగాన్ని అనుష్ఠించాల్సి ఉంటుంది ధ్యానయోగాన్ని అనుష్ఠించే పద్ధతి ఏమిటి మనస్సంయమ్య మచ్చిత్త మనస్సును సంయమనము చేయవలను సో మనస్సుని కమాండ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇది చెప్పానేమో ఈ దృష్టాంతం చెప్పిన వాడు ఏదో గుర్తులేదు అయినా చూడ ఒకసారి చూడండి ఈ కోతిని ఆడించేవాడు ఉంటాడు ఈ కోతిని ఆడించేవాడు వాడు ఏం చేస్తాడంటే కోతిని పట్టుకొచ్చి దానికి తాడు కట్టి ఆ తాడు తన చేతిలో పెట్టుకుని ఆ కోతిని గెంతమంటే గెంతుంది ఆ చుట్టూ చేరిన వాళ్ళకి దండం పెట్టు మహా సాపుకి దండం పెట్టినప్పుడు దండం పెట్టుంది ఎలా చెప్తే అలా చేస్తుంది వాడు చెప్పినట్టు చేయలేదు కోతి అప్పుడు ఏమిటి ఉపయోగం కోతిని ఆడించి ఉపయోగం ఏముంటుంది కోతిని ఆడించి అతను కొంత ధనాన్ని సంపాదించుకుని జీవితని గడుపుకోవాలనుకుంటే ఆ కోతి ఇతను చెప్పినట్టు వినాలి కోతి చెంచలమే కానీ ఎంత చెంచలమైనా చెప్పినట్టు వినీదిగా ఉండాలి కోతి అలా ఉండాల్సి ఉంటుంది లేకపోయినట్లయితే ఆ కోతిని ఎలా అలాగే మన కూడా ఎంత మనస్సు చెంచలమే అంట్లో సందేహం లేదు ఎంత చెంచలమైనా మన మాట వి నీటిలో ఉండాలి సో సాధారణంగా మన మన జీవితాల్లో ఈ పరిస్థితులు వస్తూ ఉంటాయి సాధారణంగా సమాజంలో జనులు సంసారీకులు అలాగే ఉంటారు ఎలా ఉంటారంటే మనస్సు యొక్క చెప్పు చేతలలో బతుకుతూ ఉంటారు తప్ప మనస్సును తమ అధీనంలో జీవించడం అనేది ఎరగదు మనస్సు చెప్పు చేతుల్లో బతుకుతారు సో ఆ పరిస్థితిని మార్చుకోవాల్సి ఉంటుంది మనస్సు మన అధీనంలో పనిచేయాల్సి ఉంటుంది మనం మనస్సుకు అధీనంగా బతకూడదు మనస్సుకి బానిసే అయి బతకూడదు మనస్సు ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్ అని అలాగ ఈ మాటను మరో సందర్భంలో వాడతారు నేను దానికి మనస్సుకి వాడాను స్పిరిట్ దట్ ఈస్ ది ఐడియా ఐజ్ లైక్ దాట్ కాబట్టి మనస్సు చక్కగా మనం సద్వినియోగం చేసుకోవచ్చు ఎందుకంటే కాగ్నిషన్ ఏ దేన్ని తెలుసుకోవాలన్నా తెలుసుకొనుక అనే ప్రక్రియ మనస్సు ద్వారానే జరుగుతుంది మనస్సు లేకుండా తెలుసుకోవటం అనేది కుదరదు తెలుసుకొనుక జ్ఞానము అనేది మనస్సు ద్వారానే జరుగుతుంది కాబట్టి మనస్సు చాలా ముఖ్యం మనస్సు లేకపోతే ఏది లేదు ఇప్పుడు శాస్త్రం చదువుకుంటున్నాం మనం కూర్చుని మనస్సుతో చదువుకుంటాం కాబట్టి మనస్సు మన అధీనంలో మనస్సు ఉండాలి కానీ మనస్సు చెప్పిన మాట వినాలి మనస్సు చెంచలంగా ఉంటుంది దాని సహజ స్వభావం అది తప్పేం లేదు ఎంత చెంచలమైనా కూడా కోతిలాంటిదే అయినా కూడా కోత వాడి చేతిలో కోతెల్లా అయితే వాడి చెప్పిన మాట వింటుందో అదేవిధంగా మన చేతిలో మనస్సు మన అనుకూలంగా ఉండాలి మనం చెప్పిన మాట వినాలి ఎలా వింటుంది రెండు రెండు పద్ధతులు ఒకటి నిరంతరంగా అంటే ప్రతిదినము అభ్య అభ్యాసం అభ్యాసం చేయటం ఒకటి అభ్యాసేనా రెండవది ఏమిటి అంటే వైరాగ్యేన సో జీవనము ఈ విషయాలు మీకు చెప్పి ఉన్నాను కాబట్టి ఆ విధంగా మనస్సుని సంయమ్య మనస్సుని మనం డిసిప్లిన్లో పెట్టుకుని ఇప్పుడు కోతిని బాధించేవాడు కూడా కోతిని పట్టుకొస్తాడు అడవిలో పట్టుకుంటాడు దాన్ని కోతులు ఉన్న చోటుకి వెళ్తాడు ఎలా పట్టుకుంటాడో తెలిసినా ఆ కోతు చూస్తుండగా గొయ్యి తీస్తాడు ఆ గోతిలో ఓ చిన్న కుండ పాతుతాడు మంచి గట్టిగా ఉండే కుండ ఒకటి పాతుతాడు కూజ కూజ లాంటిది పాతి పెడతాడు ఆ గోతిలో చూస్తూ ఉంటుంది అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది చెట్టు నుంచి అది అబ్జర్వ్ చేస్తుందని వీడియో గమనిస్తాడు అప్పుడు అది చూస్తుండగా దాంట్లో కొన్ని వేరుశెనగ గుడ్లు వేస్తాడు వేసి క్రమ కేర్ఫుల్గా పక్కకి తప్పుకుంటాడు తప్పుకోగానే కోతి ఆ వేరుశెనగ గుడ్లు దీంట్లో వేయటం చూసింది అది అది అంత కోతికి ఉంటాయి కానీ ఒకప్పుడు తెలివితేటలతో అది ట్రాప్లో పడిపోతుంది తెలివితేటలు లేకపోతే అంత ట్రాప్ పడే అవకాశమే ఉండదు అదేం చేస్తుందంటే జాగ్రత్తగా వస్తుంది ఆ కొండ దగ్గరకు వస్తుంది భూమిలో పాతి పెట్టిన కొండ దగ్గరికి వీడు చెట్టు వెనకాల నుంచి చూస్తూ ఉంటాడు వీడు సో దాముకుంటాడు అలా వెళ్ళిపోయినట్టు నటించి మళ్ళీ జాగ్రత్తగా వస్తాడు అది చేస్తుందంటే ఆ పూజాలో చేయి పెడుతుంది ఇలా సన్నతి చేయి ఉంటుంది ఇలా పెడుతుంది చేయి లోపలికి వెళ్ళిపోతుంది ఆ గుడ్డు పట్టుకుంటుంది వేరుశకాయలు పట్టుకుంటుంది పట్టుకుని తీద్దామంటే చేయరాదు విధులేసి మళ్ళీ తీసుకుంటుంది చేయి తనకి చూసుకుంటుంది విధులేస్తే చేయి పైకి కానీ పైకి ఉత్తి చేయి రాగానే దాని మనస్సుకి నచ్చదు మళ్ళీ ఉత్తి చేయి లోపల పెట్టుకుంది లోపల పెట్టి గట్టిగా పట్టుకుంటుంది పట్టుకున్న లాగితే రాదు చేయి వెనకాల నుంచి వల వేసి సంసారం అంటే అలా ఉంటుంది మనం వేరుశెనగ గుడ్లు వదిలిపెట్టేసింది అనుకోండి ఈ వల వేసి పట్టుకునే ఛాన్సే ఉండదు అది చెట్టు మీద ఫ్రీగా ఉంటుంది కోతిని ఎవడో పట్టలేడు కోతి కనుక ఈ వేరుశెనగకాయలకి అది ఆశ దాన్ని పట్టడానికి ఎవరి వల్ల కాదు మీరు తుపాకీ ఉన్నా కూడా ఏం చేయలేరు అది చెట్ల మీద మేము వెళ్ళిపోతుంది అంతే కానీ అది ఎప్పుడైతే వేరుశెనగ గురుడులకి అది ఆశపడిందో బస్ ఇట్ ట్రాప్ మనం సంసారంలో అలాగే ట్రాప్ అయిపోతాం ట్రాప్ అయి ఉంటాం మనం మనం కంప్లైంట్ కూడా చేస్తాం అప్పుడు కూడా అయ్యో ట్రాప్ అయిపోయామని యూ కెన్ లీవ్ ఇట్ ఇఫ్ యూ విష్ యూ కెన్ జస్ట్ డ్రాప్ ఇట్ నవెన్ హియర్ నో ట్రాప్ యూ కెన్ జస్ట్ వాక్అ అంత సింపుల్ అది ఎనీవే సో ఆ విధంగా కోతిని వాడు వశం చేసుకుంటాడు వశం చేసుకుని దానికి ట్రైనింగ్ ఇస్తాడు నాలుగు రోజులు ట్రైనింగ్ ఇస్తాడు అప్పుడు మార్కెట్లోనే తీసుకొస్తాడు అదేవిధంగా మనం కూడా మనస్సును వశం చేసుకోవాలి మనస్సంజమ దానికి ట్రైనింగ్ ఇవ్వాలి ప్రాణాయామము బాగా ఉపయోగపడుతుంది ఆసనము ప్రాణాయామము ధారణ వీటన్నిటి ద్వారా మనస్సును వశం చేసుకోవాలి వశం చేసుకుని దాన్ని ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఈశ్వరునిపై నిలు నిలుపోవలేను ఈశ్వర ధ్యానమైతే ఈశ్వరుని ధ్యానించుట ఒక మంత్రమో లేకపోతే నామమో నామ ఒక పద్ధతిలో దాన్ని స్వీకరించి దాన్ని ధ్యానం చేయుట అదొక పద్ధతి లేదా ఆత్మనిష్టానం ఒకటి ఉన్నది మత అంటే ఆత్మాని కూడా అర్థం ఉందని చెప్పాను కదా సో అన్ని సంకల్పములను విడిచిపెట్టేసి కేవలము సచ్చిదాత్మరూపంగా నిలిచి ఉండుట అది కూడా మనం చేద్దాము చేసాము చేస్తూనే ఉంటాం కూడా ఈ విధంగా మచ్చిత్త ఆశీత మత్పరహ ఈ మనస్సుని సంయమనము చేయుట ధ్యానము చేయుట దేనికోసం అంటే మత్పర ఈశ్వర దర్శనము లేదా ఆత్మసాక్షాత్కారము అదే ప్రయోజనంగా పెట్టుకుని మనం చేయాల్సి ఉంటుంది సంసార ప్రయోజనాలని మనం పరిగణనలోకి తీసుకోరాదు ఇది గీతా సందర్భం అలా ఉంటుంది ఇంకో చోట సంసార ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు కానీ గీత యొక్క సందర్భం ఇలాగే ఉంటుంది సో ఇది భాష్యం చూద్దాము భాష్యంలో ఉన్నాము ఎక్కడో ఉన్నాం మనం ప్రశాంతాత్మ ప్రకర్షణ శాంత ఆత్మ అంతఃకరణం యశ సూయం ప్రశాంతాత్మ విగతీ విగతారివ్రతే స్థితో వ్రతమచారీవ్రత్యంశుషా భైక్షుక భైక్షన్ స్థితా భర్థ అంతవర్గోచ్యంతంత్రంయమ్యా మనసో వృత్తి ఉపసంయమే చేతత్ మనస్సును నియంత్రించి మనస్సును నియమించి ఇప్పుడు మనస్సును నియమించడం అంటే అర్థం ఏంటండి మనస్సు అనేది ఏమిటి ఎక్కడ ఉంటుంది అదేమిటి అంటే మనస్సు ఒక ఐటమ్ అలాగ ఒక ఎంటిటీ తత్వ పదార్థం అక్కడ కూర్చుని ఉండేది కాదు ఇప్పుడు నడుము ఉంచు అన్నారనుకోండి మీరు నడుముని జాగ్రత్తగా ప్రయత్నం చేసి ఇలా ఆసనం వేసేప్పుడు వంచగలుగుతారు మనస్సుని సంయమనము చేసి అంటే మనస్సు ఎక్కడుంది ఎక్కడుంది ఇక్కడుందా ఇక్కడుందా ఇక్కడుందా ఎక్కడుంది నిజానికి మనస్సు మొత్తం దేహం అంతా వ్యాపించి ఉంటుంది ఒక దృష్టి ఒక ఒక పద్ధతిలో అసలు మనస్సు అనేది ఏదీ ఉండదు ఏ క్షణంలో ఏ సంకల్పము పుడుతుందో ఆ క్షణంలో అదే మనస్సు ఈ సంకల్ప థాట్ అంటారు థాట్ సంకల్పము అని అంటారు మామూలుగా వేదాంతంలో వృత్తి అనే పదాన్ని వాడుతూ ఉంటారు మీకు ఆ పదం తెలుసు మనోవృత్తి అంటే మనస్సు యొక్క ఒకనొక సంకల్పానికి వృత్తి అని పేరు మనోవృత్తి ఇప్పుడు మీరు ఇటుకేసి చూశారనుకోండి ఘటం కనపడింది అనుకోండి అప్పుడు ఘట జ్ఞానం కలిగింది ఎలా కలిగింది మనస్సుతో మీరు తెలుసుకున్నారు కాబట్టి అప్పుడు ఆ సందర్భంలో మనస్సు ఏ రూపంగా ఉంది ఘటాకార వృత్తిగా ఉంది ఘటము అనే ఆకారంలో ఉన్న వృత్తి ఇంగ్లీష్లో మైండ్ మోడిఫికేషన్ అని అంటారు సో ఇప్పుడు ఎలాగైతే మట్టి ముద్ద చక్కటి మెత్తటి ముద్దని మట్టి ముద్ద తీసుకుని శిల్పకారుడు దాన్ని ఏ ఆకారంలో కా కావలసి ఆకారంలోకి మలచగలుగుతాడు ఘటాకారంలోకి మలచేడు అనుకోండి మరుక్షణం మళ్ళీ ముద్ద చేసేసి దాని నుంచి ఓ శిల్పం చేసాడు అనుకోండి ఓ మనిషి బొమ్మ చేశాడు మళ్ళీ ముద్ద చేసేసి మళ్ళీ ఏదో ఒక్క బొమ్మ చేశాడు అలా చేసాడు అనుకోండి సంథింగ్ లైక్ దాట్ మనస్సు కూడా అలాగే ఇటు వచ్చి చాలా సూక్ష్మంగా చాలా వేగంగా ఉంటుంది ఈ క్షణం ఇగో ఇప్పుడు అది చూశాను పండు జ్ఞానం కలిగింది కాబట్టి మనస్సు ఇప్పుడు ఆకారంలో ఉంది పండు ఆకారంలో ఉంది ఇలా చూశాను చూడగానే ఇక్కడ సంయమహ అనే పదం కనపడింది ఇప్పుడు మనస్సు ఆకారంలో ఉంది సంయమహ అనే జ్ఞానం యొక్క ఆకారంలో ఉంది సో ఆ రకంగా కాబట్టి మనస్సు ఏ క్షణంలో ఏ రూపాన్ని పొందితే దానికి ఆ వృత్తి అని పేరు మనస్సు యొక్క అదే మనస్సు అంటే కాబట్టి వృత్తుల ప్రవాహానికే మనస్సు అని పేరు కనుక మనస్సును నియమించి అంటే అర్థం ఏమిటి మనోవృత్తులను నియమించి అని అర్థం మనోవృత్తులను నియమించడం అంటే చూడండి మనస్సు ఆందోళన అలజడి ఉందనుకోండి దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే మనస్సులో అనేకములైన ఆలోచనలు కోళ్లలుగా పుట్టుకొస్తూ ఉంటాయి దాన్ని ఆందోళన అలజడి అంటారు ఈమె ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ అని అంటారు అంటే థాట్స్ ఆలోచనలు సంకల్పములు అలా మహావేగంతో పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి ఎంత వేగంగా ఆలోచనలు వస్తాయంటే మనిషి చాలా ప్రెషర్లో ఉంటాడు చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు అంటే మనస్సు మహావేగంగా పనిచేస్తుంది అని అర్థం సో అక్కడ ఈ వృత్తులు అనేక వృత్తులు చాలా తక్కువ సమయంలో అనేక వృత్తులు పుడుతున్నాయి దాన్నే ఫ్రీక్వెన్సీ ఎక్కువ అని అంటారు ఎప్పుడైతే మీకు వృత్తుల యొక్క సంఖ్య ఎక్కువైపోతుందో అప్పుడు వాటి యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది ఇప్పుడు మీరు క్లాస్లో కూర్చున్నారనుకోండి మనస్సులో ఇంచుమించు ఏ వృత్తులు లేకుండా మోరార్లెస్ కామ్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు క్లాస్ అర్థం అవుతుంది అలా కాకుండా మీరు క్లాస్లో కూర్చొని ఇంటి దగ్గర దెబ్బలాటొచ్చి క్లాస్లో కూర్చున్నారు సపోజ్ ఊరికే మాట వరుస అంటున్నా కాకపోతే కొన్ని ఎక్కడైనా దెబ్బలాడు వచ్చి క్లాస్ లో కూర్చున్నారనుకోండి మనస్సు చాలా ఎక్సైటెడ్ స్టేట్ లో ఉంటుంది థాట్స్ విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు మీరు క్లాస్లో కూర్చున్నా క్లాస్ మీద మీరు మనస్సును ఏకాగ్రం చేయలేరు మనస్సు నిలబడరు మనస్సు ఇటువంటి తిరుగుతూ ఉంటుంది చూడండి కొంతమంది క్లాస్ అవుతున్నా కూడా ఇటువంటి తిరుగుతూ ఉంటారు వాళ్ళ మనస్సు దాని దృష్టాంతం అదే క్లాసు అవుతున్నా కూడా నిలబెట్టలేరు మనస్సు ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అలా ప్రెషర్లో పనిచేస్తూ ఉంటుంది సో ఆ విధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ థాట్స్ బాగా దెబ్బతింటుంది అదే నెగిటివ్ పాజిటివ్ రండి మీరు క్లాస్లో కూర్చున్నారంటే అన్ని విషయాల్ని విడిచిపెట్టేసి ప్రశాంతంగా క్లాస్ మీరు మనస్సు పెట్టి కూర్చున్నారు ఇంకా మిగతా విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి కూర్చున్నారు కూర్చుంటే మీ దేహం కూడా సహకరిస్తుంది ఎందుకంటే బాడీ కూడా చెప్పిన మాట వింటుంది మనస్సు చెప్పినట్టుగా నడుచుకుంటుంది మోదర్లెస్ ఏదైనా చిన్న దేహంలో ఏదైనా పర్టికులర్ ఇబ్బంది ఉంటే అది వేరే సంగతి కానీ నార్మల్గా అయితే దేహం కూడా మీరు చెప్పిన మాట వింటుంది సో మనస్సుకు బలం ఉంటుంది ఉదాహరణకి అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఏదైనా జ్వరం ఏదైనా వచ్చిందనుకోండి క్లాస్ క్యాన్సిల్ నా నేనే చెప్తున్నా క్లాస్ క్యాన్సిల్ చేయలేదు అనుకోండి ఫర్ క్లాస్ క్యాన్సిల్ అవ్వలేదు సరే కానీ లే ఒక కప్పు కాఫీ మంచి నీళ్ళో తాగేసి వెళ్ళి క్లాస్ చెప్పేసి వచ్చేసేయ్ అంత అంత పని చేయగలుగుతాం ఆ మనస్సు యొక్క శక్తి చేత చేయగలుగుతాం కానీ క్లాస్ అయిన తర్వాత ఇంక మళ్ళీ మాట్లాడుతానంటే ఇంకా మాటలేదు ఇంకేం లేదు అలా పడి ఉండడమే అంటే ఇంకా మళ్ళీ కోఆపరేట్ చేయదు బాడీ క్లాసు మటిక్ కోఆపరేట్ చేస్తుంది ఎందుకని అది మనస్సు యొక్క ఉత్సాహ శక్తిని బట్టి కాబట్టి మనస్సుకి ఆ శక్తి ఉంటుంది దాన్ని మనం ట్యాప్ చేయాలి మనస్సు యొక్క శక్తి అనంతమైన శక్తి ఎందుకంటే మనస్సు యొక్క మూలము ఆత్మ చైతన్యం ఆత్మ అంటే అది పరమాత్మ అది పరబ్రహ్మ మన మూలంలో మనస్సు యొక్క మూలంలో పరబ్రహ్మ ఉన్నది దేవుడో దేవుడో అని వీళ్ళేమో జనులందరూ దేవుడు కోసం వెతుకుతూ ఉంటారు దేవుడే ఎక్కడ ఉన్నాడు కాశీలో ఉన్నాడా రామేశ్వరంలో ఉన్నాడా అయ్యా కాశీ రామేశ్వరం అన్నీ ఆత్మేనండి అదే అదే కాశీ అదే రామేశ్వరం ఆత్మ కాబట్టి ఇప్పుడు మీరు గ్రౌండ్ వాటర్కి బోర్ వేసారనుకోండి ఓ పైప్ వేస్తారు మీ పైపు సైజ్ ఎంత ఉంటుంది వన్ ఇంచ్ టూ ఇంచ్ ఏదో చిన్న పైప్ ఉంటుంది కానీ ఆ పైపు దేంట్లో కూర్చుంటుంది గ్రౌండ్ వాటర్లో కూర్చుంటుంది అక్కడ ఎంత ఉంటుంది వాటర్ ఓ పెద్ద జలాశయం ఉంటుంది పైపు సన్నదే కానీ దాని మూలంలో విశాలమైన జలాశయం స్ప్రింగ్ ఉంటుంది స్ప్రింగ్ అంటే ఏదనుకుంటున్నారు పెద్ద చెరువు అంత ఉంటుంది అది అడుగున ఆ విధంగా మనస్సు అనేది వృత్తి పుడుతోంది అంటే ఆ వృత్తి యొక్క మూలంలో అనంత శక్తి కలిగిన ఆత్మచైతన్యం ఉంటుంది మీరు ట్యాప్ చేయొచ్చు స్ప్రి తగిలిందనుకోండి పైపుది ఆ పైపులోంచి ఎన్ని నీళ్లు తోడొచ్చు అంటే ఎన్ని నీళ్ళు అయినా తోడచ్చు మీరు పంపు పెట్టిన తోడుతూ ఉండొచ్చు ఒకప్పుడు అది వస్తుంది ఆ విధంగా మనస్సుకి శక్తి ఉంటుంది కాబట్టి ఆ మనస్సు యొక్క శక్తిని మీరు ట్యాప్ చేయగలుగుతారు ఎప్పుడు మనస్సుని సంయమనం చేసినప్పుడు మనస్సుని నియంత్రించినప్పుడు అంటే మనస్సులో ఉండే ఆలోచనలు లేక వృత్తులు ఉంటాయో వాటి యొక్క సంఖ్య తగ్గి క్వాలిటీ పెరగాలి క్వాంటిటీ తగ్గి క్వాలిటీ పెరగాలి సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే మన మనస్సులో ఉండేటువంటి వృత్తుల యొక్క క్వాలిటీ చాలా పూర్గా ఉంటుంది పూర్ క్వాలిటీ అంటే ఏదో సంసారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం ఇంచుమించుగా రోజు మొత్తం మీద సంసారం గురించి ఆలోచిస్తాం గత కొన్ని సంవత్సరాలుగా ఆలోచిస్తున్నాం ఈ సంసారాన్ని గురించి అదేమన్నా కొలుక్కు ఇప్పుడు రాజకీయ పార్టీల గురించి మనం ఎంతకాలం నుంచి ఆలోచిస్తున్నాం రాజకీయాన్ని ఎంతకాలం నుంచి ఫాలో అవుతున్నాం ఏదో న్యూస్ పేపర్ ఒకటికొని లేకపోతే న్యూస్ విని లేకపోతే న్యూస్ చూసి ఎంతకాలం నుంచి ఫాలో అవుతున్నారు రాజకీయాన్ని ముప్పై ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నారు అనుకోచ్చా అది ఏమైనా కొలుక్కు వచ్చిందా ఏమైనా కొలిక్కి వస్తుందనే సూచనలు ఏమైనా ఉన్నాయా ఇంకా ఫాలో అవడం మానేస్తే మాత్రం వచ్చే నష్టం దానికి సంబంధించి మీరు మనస్సుతో ఎన్ని సంకల్పాలను చేస్తారో ఎంత మెంటల్ ఎనర్జీ ఉపయోగిస్తారో అదంతా కూడా వ్యర్థమే కదా ఆ మనం సంసారం గురించి చేసేటువంటి మానసిక వ్యాపారం ఎంతైతే ఉంటుందో అదంతా కూడా వెస్ట్ అంత వెస్ట్ ఎడారిలో పోసిన గుడిలో పోసిన పన్నీరు వంటివి అవన్నీ కూడా నియంత్రించేసి మనస్సుని నియమించేసి సాంసారికములైన వృత్తులన్నింటినీ కూడా తులసిపుచ్చేస్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఆ మనస్సులో ఈశ్వరుని యొక్క దర్శనము వైపు అది గ్రో అవుతుంది very real and very practical. వెరీ ప్రాక్టికల్ వెరీ రియల్ అండ్ వెరీ ప్రాక్టికల్ ఆత్మనిష్ట ఈశ్వర దర్శనమున్న ఆత్మనిష్ట అన్న ఒకటే కాబట్టి ఆ స్వరూపాన్ని తెలుసుకునే భాగ్యం లభిస్తుంది కాబట్టి మనస్సయమ్య మచ్చిత్త యుక్త అంటే యోగి అయి ఉండాలి మనిషి యోగిలా బతకాలి యోగి భవార్జున అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడి దే arjuna, yogi vikammu, అన్నాడు ఓ పెద్ద బిజినెస్ చేసి బాగా కోటీశ్వరుడు అవ్వని చెప్పలేదు సలహా సలహాలు చెప్తూ ఉంటాం ఏ ఈ పాటికి పెళ్లి చేసుకున్న గృహస్థులు అవయ్ అని సలహా చెప్తారు సాధారణంగా పెద్దలే ఉంటారంటే ఆయన ఏమిటో ఏం చేస్తున్నావు అంటే ఈ ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం ఎంత ఇస్తున్నారు ఏంటని ఓం విజేతం గురించి ఏదో యాభై వేలు ఇస్తున్నారు పూర్వం అయితే ఐదు గొప్పగా ఉండేది ఇప్పుడు యాభై వేలు ఇస్తున్నారంటే ఓ యాభై వేలు ఇస్తున్నారా ఈ మేబీ ఇంట్రెస్ట్ వీ డోంట్ నో సో పర్వాలేదు ఈ పాటికి ఓ అమ్మాయిని వివాహం చేసుకో అని అంతేగాని యోగీభవ అని ఎవడన్నా చెప్తాడు ఎవరు స్వామీజీ మీరే ఎక్కడున్నారు సికింద్రాబాద్లో ఉంటున్నారు ఎక్కడుంటున్నారు ఏదో చిన్న గదిలో ఉంటున్నారు ఈ వాటికి ఓ బిల్డింగ్ ఒకటి కట్టండి లేకపోతే ఓ పెద్ద దేవాలయం ఒకటి కట్టండి లేకపోతే మందిరం ఒకటి ఇలా ఏదో సలహా చెప్తాడు కానీ యోగీభవ అని ఎవడో సలహా చెప్పీభవ అని సలహా చెప్పాలంటే వాడు యోగి అయ్యి ఉండాలి కాబట్టి చాలా కష్టం మనస్సును నియంత్రించడం కష్టం అంచేతనే సాధారణంగా జనులు మనస్సును దారిని వదిలిపెట్టేసి జనాల్ని నియంత్రిస్తూ ఉంటారు ప్రపంచాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తారు మనస్సును నియంత్రించడం కష్టం కాబట్టి ఆ పని చేస్తూ ఉంటారు అలా ఉండకూడదు యుక్త భాష్యకారులు ఏమంటారు చూద్దాము మచ్చిత్ మై పరమేశ్వరే చిత్తం సహ అ ఈశ్వరుని ఎందు మనస్సును నిలుపగలను ఈశ్వరుని ఎందు మనస్సును నిలుపుట అంటే అలాగా కలుపులు వేసేసుకుని భాగవతం చదువుతో కూర్చోటమా ఓకే దట్ ఈస్ ఆల్సో వన్ వే కలుపులు వేసుకుని పుస్తకం చదువుకుంటూ కూర్చోటం దేవుడికి సంబంధించిన పుస్తకం యోగ్యమైన పుస్తకం దేవుడికి సంబంధించిందంటే ఏదో పిచ్చేలో పిచ్చి నట్టు ఒక యోగ్యమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదువుకుంటూ కూర్చోటం అదో పద్ధతి ఫేరేనా అలా ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలి అక్కర్లేదు సపోజ్ ఉదయం ఉదయం అయింది బయటికి రాగానే సూర్యుడు కనపడ్డాడు సూర్యుడు కనపడిన వెంటనే ఈశ్వరుడు స్ఫూర్తికి వస్తే ముచ్చిత్త రాత్రి చంద్రుడు కనపడతాడు చంద్రుడు కనపడిన వెంటనే ఈశ్వరుడు గుర్తుకొస్తాడా ఆహారం కనపడిన వెంటనే ఈశ్వరుడు గుర్తుకొస్తాడా నీరు కనపడ్డ వెంటనే ఈశ్వరుడు గుర్తుకొస్తాడా చుట్టూ ఈశ్వరుడే ఉన్నాడు కానీ మన దృష్టి లోక దృష్టి తప్ప శాస్త్రదృష్టితో ఎరగం అంచేత మచ్చిత్త కాబట్టి ఈశ్వరుణ్ణి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించటం సో యహ మాం వ్యోమాం పశ్యతింజ మయి పశ్యతి అంటే సర్వస్ దేశే సర్వస్మిన్ కాళే పొద్దున్న అమ్మో సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడు అయ్యో చూడండిదా సూర్యుడు ఎంత అద్భుతంగా ఉదయిస్తున్నాడు అని హృదయం భక్తిభావంతో నిండిపోతుంది చంద్రుణ్ణి చూస్తే అబోహ్ భగవాన్ శశాంక అన్నాడు వాల్మీకి మహర్షి సుందరకాండలో భగవాన్ శశాంక చంద్రభగవానుడు అన్నాడు చంద్రుడు చంద్రభగవానుడు చంద్రుడు రూపంగా ఉన్నాడు దేవుడు అశ్వత్థ వృక్షం కనపడిన వెంటనే అరే ఈశ్వరుడు ఉన్నాడే కాబట్టి మచ్చిత్ ఆ విధంగా మనస్సుకి తర్ఫీది ఇవ్వాల్సి ఉంటుంది ఓ మహాత్మని దగ్గరకు ఓ భక్తుడు వెళ్ళి నాకు దేవుణ్ణి చూపించమని నాకు దేవుణ్ణి చూపించండి మహాత్మా అన్నాడు బియ్యబాబాజీ మహారాజు అని ఒక ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాడు భక్తుడు వెళ్ళి నాకు దేవుణ్ణి చూపించండి మీరు ఆయన ఆయన ఏం మాట్లాడలేదు ఏదో సత్సంగం నడుస్తుంది ఆ సత్సంగం అయిపోయిన తర్వాత భిక్ష ఆయన ఈ సత్సంగ సభ్యులందరూ వెళ్ళిపోయారు ఇద్దరు లేవలేదు అలాగే కూర్చున్నాడు దేవుణ్ణి చూపించమంటాడు సో ఈయన లోపలికి వెళ్లి ఆయనకి ఎవరో భిక్ష నాలుగు చపాతీలు ఏవో తీసుకొచ్చేదో తినేసి మళ్లీ ముందు గదిలోకి వచ్చి చూస్తే వేడి ఇంకా అలాగే కూర్చున్నాడు ఆయన మాట్లాడలేదు లోపలికి వెళ్ళిపోయారు ఏదో పుష్కం చూసుకుని పడుకునే టైం ఏంటి పడుకుని తిరిగిపోయారు మనళ్ళు పొద్దున్నే నాలుగున్నరకు లేచి మళ్లీ బయటకు వచ్చారు వేడి ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాడు సరే ఆయన ఆయన కాలకృత్యాలని తీర్చుకుని సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆయన సూర్యోపస్థానం నమస్కారం చేయటం అన్నీ ఆయన తర్వాత నువ్వు ఎందుకు కూర్చున్నావురా ఇక్కడ అడిగాను దేవుని చూపించాలి మీరు చూపిస్తాను రాను అని ఒక కర్ర ఒకటి తీసుకున్నాను దేవుని చూపిస్తాను రాను నాలుగు వాయించబోతున్నా కర్రతో దత్తంతో బయటికి రా బయటకు తీసుకెళ్తే అక్కడ అశ్వత్వ వృక్షం ఉంది అంటే రాజు మొక్క ఉంది నువ్వు వచ్చేప్పుడు చూసేవాడి మొక్క నన్ను అడిగా చూశాను అన్నాడు మరి నీకు ఏం కనపడింది రా అని అడిగాను రావి మొక్క కనపడి రావి మొక్క అంటే దేవుడు అవునా కదా తెలుసా తెలీదానికి ఆ మాట చదివా లేదా గీతలో చదివాను మరి నువ్వు ఏం తెలుసుకున్నావు దేవు మళ్ళీ ఇంకోసారి కర్ర చెప్పు కొట్టారు చూడు దేవుణ్ణి అంటే వాడు కళ్ళం పుట్ట బొట్టప నీళ్లు కారుస్తావు మహాత్మా కృతార్థుణ్ణి అయ్యాను దేవుణ్ణి ఎలా దర్శించాలో నాకు తెలిసింది నేను కృతార్థుణ్ణి మీకు ఎంత కృతజ్ఞుడున్నాను పాదాభే వందనం చేసి అతనికి ఈశ్వర దర్శనం అయింది అంటే అక్కడ ఏదో ఈశ్వరుడు ఏదో వేణువు పట్టుకున్నా లేకపోతే గత పట్టుకున్నో నిలబడ్డాన్ని కాదు ఈశ్వర భావము మనస్సు అయిపోతే వచ్చి తహా మనస్సు ఈశ్వరాకారాన్ని అదే ఈశ్వర దర్శనం అంటే ఘట దర్శనం అంటే ఏంటండి ఎలా చూస్తారు మీరు మనస్సు తదాకారాకారితం అవుతుంది మనస్సు ఘటాకారాన్ని పొందినప్పుడు ఘట దర్శనము మనస్సు వృక్షాకారాన్ని పొందితే వృక్ష దర్శనము మనస్సు ఈశ్వరుణ్ణి దర్శించిందంటే ఈశ్వరాకారాన్ని పొందింది అని అర్థము కాబట్టి మచ్చిత్తహ కాబట్టి అస్తమాను కళ్ళు మూసుకుని ఏదో రూపాన్ని ధ్యానం చేస్తేనే మచ్చిత్హా కానక్కర్లా అలా కూడా చేయొచ్చు లేదా ఏదో దేవుడికి పుస్తకం చదివితేనే మచ్చిత్హా అని లేదా ఏదో మంత్రజపం చేస్తేనే మచ్చిత్హా అనుకోనక్కర్లా అవన్నీ కూడా అభ్యాస అభ్యాసంలో భాగమే కానీ సర్వము నన్ను వ్యోమాం పశ్యతి వెరీ ఇంపార్టెంట్ లెడ్స్ అదే రాబోతున్న ఆరోధ్యాయంలోనే వస్తుంది కాబట్టి ఆ దృష్టి సో ఈశ్వ ఈశావాస్యమిదం సర్వం సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట అది చాలా పెద్ద అభ్యాసం సుఖం వస్తుంది ఈశ్వరుని ఎడల కృతజ్ఞత దుఃఖం వస్తుంది దుఃఖం కూడా డివైన్ే సుఖం ఎలాగైతే డివైన్నో దుఃఖం కూడా డివైన్నే అది దైవీ సంపదయే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహమే ఎందుకంటే ప్రతి దుఃఖంలోనూ ఒక గ్రోత్ దాగి ఉంటుంది ఒక వికాసానికి కావలసిన అంశము దాగి ఉంటుంది కొంచెం ఓపిక్గా ఆ దుఃఖం నుంచి బయటపడిపోతే మీకు ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీకు బాగా అనుభవానికి వస్తుంది కాబట్టి దుఃఖం కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా భావించటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది అప్పుడే వాడు మచ్చిత్త అనే మాటగా అర్హుడవుతాడు ఆ విధంగా ఈశ్వరుని ఎందు చిత్తాన్ని నిలిపే ప్రయత్నం చేస్తే నిరంతరంగా మనస్సు ఈశ్వరునిపై నిలబెట్టడం సంభవమే సమాహిత సన్ యుక్త సమాహితుడై ఉండాలి అంటే సావధాన చిత్తుడు అనర్థం సమాహితుడు అంటే అంటే మనస్సు ఎలర్ట్గా ఉండాలి ఇప్పుడు సూర్యుడు మీరు తొలం తీశారనుకోండి సూర్యకిరణాలు ముఖం మీద పడ్డాయి అనుకోండి మీరు ఆ ఎలర్ట్నెస్ ఉండాలి వెంటనే ఓహ్ అని భగవంతుని యొక్క అనుగ్రహం అని ఆ ఎలర్ట్నెస్ ఉండాలి మీకు కడుపు తీసేవాడికి పాల ప్యాకెట్ ఎదురకుండా ఉందా లేదా కాఫీ తాగాలనే హడావిడ అదే కాని సూర్యుడు అదేమీ ఆ దృష్టి లేదనుకోండి అంటే అర్థం మీరు సావధానంగా లేరు అని అర్థం పాల ప్యాకెట్ అక్కడ వాడు పెడతాడు మనం లోపలికి తెచ్చుకుని కాఫీ తాగుతాం అది మానేయక్కల్లా అది కొనసాగించండి అది మానేయమని నేనేం సలహా చెప్పట్లా మీరు చక్కగా పాలు కాచుకుని కాఫీ తాగండి మీకేమైనా జాతం అయితే నాకు కూడా ఇవ్వండి ఆ టైంలో నేను ఉంటే అది దట్ యూ కంటిన్యూ బట్ బీ అలర్ట్ టువర్డ్స్ ది ప్రజెన్స్ ఆఫ్ ఈశ్వర ఈశ్వరాస్ ప్రెసెన్స్ సర్వవ్యాపకంగా ఉంటుంది ఆల్ ఎరౌండ్ ఈశ్వరుడే ఉన్నాడు ఆల్ ఎరౌండ్ ఆ ఈశ్వరుని యొక్క ఉనికి దాని ఎడల ఎలర్ట్గా ఉండాలి సావధానంగా ఉండాలి అటువంటి సావధానంతో ఉన్నవాడు మాత్రమే యోగి అనబడతాడు యుక్త అన్న యోగి అన్న ఒకటే ఆ సీత మత్పరహ అత్పరహ చెప్పాము ఆ సీత భాష్యకారులు ఏమంటారు చూడండి ఆ సీత ఉప విషేత ఉపవిషేత్ ఉప విషేత్ కూర్చోడమే ఉండడం ఆ సీత అంటే ఉండడం అస్థి అని వస్తూ ఉంటుంది చాలాసార్లు ఆస్తి ఇప్పుడు మనం లోకల్లో మనం జీవితంలో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి మనం ఉండడం తప్ప అన్నీ చేస్తాం ఉండడం తప్ప అన్నీ చేస్తాం ఇప్పుడు అసీత అంటే ఎలాగంటే అసీత నా కున్వీత నా సో నా అన్వీత కేవలం ఆ సీత ఇప్పుడు ఇలా కూర్చున్నాను అనుకోండి ఇలా కూర్చుని ఈ పుస్తకం ఇలా తిరిగేయడము లేకపోతే దీన్ని ఏదో నొక్కడము అలా చేస్తున్నాను అది ఆ కాదు ఏదండీ లేకపోతే ఇలా ఇలా ఊపుతూ ఉండడము లేకపోతే ఇలా ఇల్లు అంటూ ఉండడము ఏదో దేహాన్ని పట్టుకుని ఏదో లేకపోతే ఇల్లు ఇలా గోకుంటూ ఉండడం లేదా ఇలా ఇల్లు అనడం ఏదో ఏదో ఇలాంటి చేస్తున్నారు అనుకోండి దాన్ని ఆశీత అంటారు చేస్తే తేకు ఏమి చేయకుండగా దేహం కూడా స్థిరంగా కూర్చొని మనం అప్పుడు ఆ టికెట్ కొనుక్కోవాలి అలా టికెట్ ఏమైనా అలా ఆలోచిస్తూ ఎవడి ఎవడి గోలు కాముకుడు కాముకు కాముకి గురించి భావన చేస్తూ ఉంటాడు ప్రయాణికుడు టికెట్ల గురించి భావన చేస్తూ ఉంటాడు రేపు పొద్దున్న రైలుకి వెళ్ళాలనుకోండి వీడికి ఎప్పుడు రైలు దృష్ట్యా ఉంటుంది ఇంకేముంటుంది అలా భావన చేస్తున్నాడు అనుకోండి వాడు ఆసీత అనవు దాన్ని మన్వీత మన్వీత అంటారు మననం చేస్తున్నాడు ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు ఒకడు కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు ఎన్ని టికెట్లు పే ఒక టికెట్ ఉంటాడు ఎంతమంది అండి ప్యాసింజర్ అడుగుతాడు ఏమో ఎక్కడికి వెళ్ళాలండి సికింద్రాబాద్ వెళ్ళాలి ఎన్ని టికెట్లు అని అడుగుతాడు ప్యాసింజర్ కండక్టర్ అడుగుతాడు ప్యాసింజర్ కాదు అంటే ఒక టిక్కెట్టే అంటాడు అంటే అప్పుడప్పుడు రెండు టికెట్లు మూడు టికెట్లు కూడా కొనేవాళ్ళు ఉంటారు కదా ఒక టికెట్టే సరే వాడు ఒక టికెట్ డబ్బులు తీసుకుని ఇస్తాడు మీరు ఒక టిక్కెట్ పే చేసినప్పుడు మీ మీలో ఒక్కడే ఉండాలి ఇద్దరు ఉండకూడదు కదా సపోజ్ నేను కూర్చుని ఇంకొక ఆయన స్వామి వస్తా ఉన్నారు రాలేదని ఆయన గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇద్దరున్నారు టికెట్లు అన్ని పే చేసాం ఒకటే అంటే ఫ్రీగా ఒకళ్ళు ట్రావెల్ చేస్తున్నారు సాధారణంగా మనం ఇలాగుంటాం మనిషి ఒకరు నడిచి వెళుతూ ఉంటాడు ఈ నడిచి వెళ్ళి మనిషి ఒకరిలాగా మనకు కనపడతాట వాడిని ఎత్తి మీద మూట కూడా ఏముండదు మామూలుగా ఇలా ఇలా ఊపుకుంటూ నడిచి వెళ్తాడు కానీ వాస్తవం ఏమిటంటే వాడిలో ఒక్కడు ఉండడు ఇంకొకళ్ళో ఇంకో ఇద్దరూ ముగ్గురో ఉంటారు వాళ్ళు ఓ పెద్ద డిబేట్ ఒకటి నడిచిపోతూ ఉంటుంది లోపల అంచేత వెనకాల నుంచి హార్ను కొడినా కాదంటారు హార్ను కొదిరితే పశువులు తప్పుకుంటాయి మనిషి తప్పుకోడు ఎందుకంటే పశువుల మెదడులో డిబేట్ ఏమి ఉండదు తప్పుకుంటాయి వీడి మెదడులో డిబేట్ వెళ్తూ ఉంటుంది కాబట్టి హార్ను కూడా గుర్తించే లోపల ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ వాళ్ళు మనకు కనపడరు ఒక్కడే కనపడతాడు తర్వాత వీడు నెత్తి మీద పెద్ద బరువు మోసుకుంటూ వెళ్తాడు దాన్నే సంసార భారము అని అంటారు అది కూడా కనపడదు అది వాడు మోస్తూ ఉంటాడు వాడికి తెలుస్తుంది అది మన బరువు మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మన వరస్సులో ఒక్కడు ఉండడు అనేకులు ఉంటారు తర్వాత మనస్సు లైట్గా ఉండదు తేలికగా ఉండదు చాలా బరువుగా ఉంటుంది ఎందుకంటే అనేకములైన సంసార విషయాలతోటి బరువు ఎక్కువ ఉంటుంది ఇలా అలవాటు పడి ఉంటాం మనం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసి మనస్సులో నేను తప్ప ఇంకెవరు లేరు నేనే ఉన్నాను దాన్ని ధ్యానం అంటారు దాన్ని ఏకాంతం అంటారు ఏకాంతం అంటే తలుపేసుకుని లోపల కూర్చుని సెల్ ఫోన్ నొక్కారు అనుకోండి మీరు ఏకాంతంలో ఉన్నట్టన్నట్ట ఏకాంతంలో ఉన్నట్టు కాదు ఫోన్ బంద్ పెట్టారనుకోండి తర్వాత వాళ్ళెవరి గురించి ఆలోచిస్తున్నారనుకోండి ఏకాంతం అయినట్ట కాదు లెటర్ రాస్తున్నారు అనుకోండి ఎవరికైనా అది ఏకాంతం కాదు ఏకాంతం నిజమైన ఏకాంతం ఏమిటంటే నేను తప్ప ఇంకో మనిషి మనస్సులో లేడు అదే ఏకాంతం సాధారణంగా ఒక్కడో కూర్చుని పది మంది ఉంటారు లోపల అది ఏకాంతం అనిపించుకోదు కాబట్టి నా మన్వీత సంకల్ప వికల్పాలు ఉండవు అట్టి స్థితికి ఆశీత అని తెలిసిందండి నా కుర్వీత నా చేష్టత నా అన్వేత అది చాలా గొప్ప స్థితి ధ్యానంలో మి నాకు అప్పుడప్పుడు నా మటుకి నాకే డౌట్ వస్తుంది ఈ వివరాలన్నీ చెప్పడమా మండమాన అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది ఎందుకులే పాపం వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామేమో అని ఒకప్పుడు అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది అవి అలా అయితే ఎలాగండి చెప్పి టైంలో చెప్పాలి కదా ఇప్పుడు చెప్పబోతే ఇంకెప్పుడు చెప్తామని మళ్ళీ అనిపిస్తుంది సో ఎనీవే సో ఇక్కడ ఈ అసీత అనే దాని గురించి కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందరం భాష్యకారులు ఏమంటున్నారు మత్పర అహం పరో ఎస్య సహా అయం మత్పరో భవతి అదే మత్పరుడు అవ్వాలి ఈశ్వర పరుడు అవ్వాలి ఆత్మపరుడు అవ్వాలి పరశబ్దానికి అర్థం ఏంటంటే పరమ లక్ష్యము అని అర్థం పరమ లక్ష్యము ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి చదువుతున్నాడు అనుకోండి ఒకడు వాడు ఫుల్ గా శ్రద్ధగా పూర్తిగా డెడికేట్ అయి చదువుతున్నాడు అనుకోండి ఇప్పుడు వాడిని ఏమని చెప్పొచ్చు మనం ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పర అనొచ్చు అలా అని అనొచ్చు ఒక ఆయన బిజినెస్ చేస్తూ ఈవేళ టర్న్ ఓవర్ ఏమైనా పదివేలు రావాల్సిందే అని అలా చాలా బలంగా తన శక్తి అంతా ఒడ్డి అప్పుడు ఆయన్ని మనం ఏమనొచ్చు టర్న్ ఓవర్ పరహ అనో బిజినెస్ పరహ అనో అనొచ్చు ఆ పరశబ్దం యొక్క అర్థం గురించి చెప్తున్నా శంకరులు అలాంటి దృష్టాంతాన్ని ఒకటి ఆయన కూడా ఇవ్వబోతున్నాడు ఇక్కడ మనం మత్పరహ అంటే మత్ శబ్దానికి అస్మశ్ శబ్దానికి మీరు ఈశ్వరానర్థం ఈశ్వర పరహ లేకపోతే ఆత్మానర్థం చెప్తే ఆత్మనిష్ట అని మనం తెలుసుకోవాల్సింది రెండో ఒకటే ఇప్పుడు ఈ అసీత అన్న దాంట్లో అసీతకి వాట్ ఈస్ దాట్ అదే అది ఎలాగో నేను చెప్తాను చూడండి రెండు రకాలుగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు ఒకటి ఇప్పుడు నేను కూర్చున్నాను కూర్చుని ఇది ఘటము అని ఘటాన్ని తెలుసుకుంటున్నాను ఘటాన్ని ఇప్పుడు తెలివిలో విషయం ఏమైంది ఘటమైంది తెలివిలో విషయము ఘటము ఇప్పుడు దాన్ని ధ్యానం అని ఎందుకంటారు బాహ్య విషయం బాహ్యమైన వస్తువులు తెలివిలో విషయమైతే దాన్ని జ్ఞానం అంటారు దాన్ని లోక వ్యవహారం అంటారు ఓకే అవన్నీ డ్రాప్ చేసేయండి డ్రాప్ ఏమండ ఇలా ఒంటరిగా కూర్చున్నాను ఇప్పుడు ఇంకా కళ్ళతోటి చూసే గత పటాదులు కానీ తెలివిలో బాగుమరదో లేకపోతే మేనత కొడుకో వీళ్ళందరినీ గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి ఒంటరిగా కూర్చుని అప్పుడు తెలివిలో విషయము మళ్ళీ బాహ్యమే అయింది అది ధ్యానం అవుతుంది డ్రాప్ ఇట్ అవన్నీ కూడా డ్రాప్ చేసేయండి ఇప్పుడు ఇక ఈ దేహము దేహాన్ని దేహ దేహభావంతో ఉన్నాను ఇదో ఇది ఇలా ఉన్నాను ఈ నడువు నొప్పు ఉంది ఈ ఈ మొఖాలు ఉన్నాయి అనేదో దేహాన్ని గురించి ఆలోచించుకుంటున్నాను అనుకోండి అంటే ఇప్పుడు తెలుగులో విషయం ఏమైనట్టు దేహం అది కూడా అది కూడా ధ్యానం కాదు సో డ్రాప్ ఇట్ ఇది డ్రాప్ చేసేయండి తర్వాత ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి వ్యాపారాలని బంధు అప్పుడు ఇంకా ఇంద్రియ గోచరమైన విషయం ఏది తెలుగులో విషయం అవ్వదు డ్రాప్ ఇట్ ఇంకా మనస్సులో సంకల్ప వికల్పాలు పుడుతూ ఉంటాయి మనస్సులో థాట్స్ పుడతాయి డ్రాప్ దమ్ ప్రతి థాట్ కూడా డ్రాప్ చేసేయండి డోంట్ ఆస్క్ హౌ ఎలాగని అడగద్దు ఎలాగంటే నేను ఏం చెప్తాను భోజనం చేసేప్పుడు ఎలా చేయాలని అడుగుతారా జస్ట్ డూ ఇట్ దట్స్ ఆల్ సో జస్ట్ డ్రాప్ డ్రాప్ ది థాట్స్ రైట్ డ్రాప్ ది థాట్స్ ఓకే డ్రాప్ చేశారు తెలివిగా ఉన్నారు నిద్రపోవట్లేదు కాబట్టి ఇప్పుడు తెలివిలో మనస్సులో వచ్చే సంకల్ప వికల్పాలు కూడా విషయం కాదు ఇంక ఇప్పుడు తెలుగులో ఏది విషయం ఏదంటే ఏమిటి ఏ సౌండ్ బాగానే ఉంది కదా ఓ ఇంక తెలుగులో విషయం ఏమైంది అది కూడా డ్రాప్ చేస్తే తెలుగులో సౌండ్ సంఖ్య లేదా అయ్యా ఇప్పుడు బాగానే సో ఇప్పుడు మీరు అది కూడా డ్రాప్ చేశారనుకోండి ఇప్పుడు తెలివిలో విషయం ఏమిటవుతుంది ఏమవుతుందో తెలుసిన సచిత్ తెలివిలో ఇప్పుడు విషయం ఏమిటి ఉండుట ఉన్నాను నా ఉనికిని నేను తెలుసుకుంటూ ఉన్నాను అవేర్నెస్ ఆఫ్ ది బీయింగ్ సాధారణంగా మనము బాహ్య వస్తువులను తెలుసుకుంటూ ఉంటాం అది ధ్యానం కాదు ఇక్కడ చెప్తున్న ధ్యానం కాదు లేదా దేహంలో ఉండేటువంటి చేష్టల్ని అది ధ్యానం కాదు క్రియలను తెలుసుకుంటూ ఉంటే అది ధ్యానం కాదు మనస్సులో ఉండే సంకల్ప వికల్పాలను తెలుసుకుంటూ ఉంటే అది ధ్యానం కాదు మరి ఏ ఇవన్నీ కూడా డ్రాప్ చేసేస్తే నిద్రపోతే ఇంకా ఏదీ కానీ తెలివిగా ఉన్నారు ఇవన్నీ డ్రాప్ చేసేసి తెలివిగా ఉన్నారు అప్పుడు ఆ తెలివిలో ఏమిటి విషయం అవుతుంది సత్ విషయం అవుతుంది నేను అనే దాని యొక్క యథార్థ స్వరూపము ఉనికి ఆ సత్త ఉంగుట ఉనికి అది విషయం అవుతుంది ఇప్పుడు ఘటాన్ని తెలుసుకుంటున్నాను అనుకోండి ఈ ఘటాన్ని తెలుసుకునేప్పుడు నేను ఉన్నానా లేనా ఉన్నా కానీ నేను ఉన్నాను అనే దాని నుండి విడిపోయాను బ్రేక్ బ్రేక్ వచ్చేసింది యాసిడో నేను ఉంట ఉన్నాను అనే దాని నుంచి విడిపోయాను ఎందుకంటే తెలివిలో నేను ఉన్నాను విషయం కాలేదు కదా కాబట్టి ఇప్పుడు ఏమైంది చిత్తులో విషయం ఏమైంది ఘటమైంది ఈ సత్తు ఉంది వేరే సెపరేట్గా ఉంది కాబట్టి సత్తు చిడిపోయాయి చూడండి చిత్తులో విషయం ఘటమైంది సత్తు దారి సత్తు ఉంది సత్తు చిత్తు విడిపోయాయి కాబట్టి స ఆశీత అంటే సత్ చిత్ పృథక్న భవేతాం సత్తు చిత్తు పృథక్ వేరుగా ఉండవు ఇప్పుడు సత్తు చిత్తుల విషయం అవుతుంది సత్తు చిత్తుగా ప్రకాశిస్తుంది సత్తే చిత్తే చితే సత్ సచిదాత్మరూపంగా నిలిచి ఉంటాడు దీన్ని ఆసీత అంటారు అది ఆసీత అంటే ఆ అంటే కాళ్ళు మర మడత పెట్టి ఇది ఆసీత మరి ఇలా కూర్చోడం ఎందుకంటే ఇదిగో ఇటువంటి ఆసీతాలకి చేరటం కోసం ఈ ఆసనాన్ని ఉపయోగిస్తారు కాబట్టి దానికే విఠల అని పేరు విఠల అంటే విత్ అంటే చిత్ విత్తనా ఒకటే విత్ అంటే జ్ఞానం చిత్ అంటే కూడా జ్ఞానమే ఆ జ్ఞానంలో విషయమేమిటి స్థలా ఉనికి ఉనికి విషయం ఉండడం విషయం అది విఠల అంటే కాబట్టి ఇప్పుడు విఠలోడు ఎక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉన్న పాండురంగుడు ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉన్న పాండుగం గడే అక్కడికి వచ్చారు ఇక్కడ ఉండబట్టే అక్కడికి వచ్చారు ఇప్పుడు దేవాలయం కట్టేట భక్తులు వాళ్ళ హృదయంలో ఉన్న దేవుణ్ణి ప్రతిష్ఠించారంటారా లేకపోతే ఇంకేదైనా దేవుణ్ణి ప్రతిష్ఠించారంటారా వాళ్ళ హృదయంలో ఉన్న దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు కానీ హృదయంలో ఉన్న దేవుణ్ణి బయట ప్రతిష్ఠించి దేవుడు బయట ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు పెద్ద సమస్య కాబట్టి ఆ ఈ అలాగే ఏకాగ్రంగా ఉన్నట్లయితే దానివల్ల ఏమిటి ప్రయోజనం ఏమిటి ప్రయోజనం ఆత్మనిష్టేయ ప్రయోజనం మత్పరహ ఆత్మనిష్టేయ ప్రయోజనం మరి ఈశ్వరు ఈశ్వరుడుంటే ఆత్మ అదే ప్రయోజనం ఇంకా వేరే ప్రయోజనం అండి అలాగా సత్యద్ రూపంగా ఉండిపోతే ఇక్కడి నుంచి ఏదైనా ఫోర్స్ పైకి తమ్ముతుందా అవన్నీ ఎందుకండి అవన్నీ అని అవసరం సపోజ్ చేస్తే ఇక్కడ నుంచి ఏదో ఇక్కడికి వస్తుందని చెప్పాను అనుకోండి అది దృశ్యమవుతుందా మీ చైతన్యం అవుతుందా దృశ్యం అవుతుంది విషయం మళ్ళీ ఇంకో కొత్త విషయం వచ్చింది అప్పుడు మీరు ఇంకెలా కూర్చుంటారు కూర్చుని ఇక్కడ చూడటం ప్రారంభిస్తారు ఏడు చూస్తుంటే అది ఎలా ఏదోలా అనిపిస్తుంది అక్కడ నుంచి ఏదో లేవాలని చెప్పాడైనా కాబట్టి లేవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు అలా లేవడం కోసం ఎదురు చూస్తుంటే ఏదో లేచినట్టే అనిపిస్తుంది తర్వాత మళ్ళీ నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ అలా లేచింది కొంత జారికి పోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు కాబట్టి అలాంటి ఒక విషయం ఇంకొకటి వచ్చిందంటే అది మళ్ళీ అన్యాయం అయిపోతుంది చిత్తులో విషయం వచ్చిందంటే అన్యాయం అయిపోతుంది ఇవన్నీ కూడా అనవసరం మాటలు ఉన్నవేవో ఉంటాయి సింపుల్గా ఆత్మతత్వాన్ని చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఆశ్రిత మత్పర ఈ మత్పర అనే భాష్యకారులు వ్యాఖ్యానిస్తున్నారు కశ్చిద్రాగి స్త్రీ చిత్త స్త్రియమేవ పరత్వేన గృహాతి జానం మహాదేవం వా అయ్యి మత్పరశ్చ ఆ దృష్టాంతం అక్కడ ఆయన రాసింది నేను చెప్తాను మరోలా అనుకోకుండా దృష్టాంతం ఇచ్చేప్పుడు ఇస్తారు మహాత్ములు ఎటువంటి దృష్టాంతానైనా లోక దృష్టాంతమే ఇస్తారు